రెండు వేల పదకొండులో వెబ్సైట్ పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చింది ఒక వెబ్సైట్లో పెట్టారు రెండు నాటికి దాని వ్యయ ప్రయాసాలు పెరిగాయి దాని వ్యయం దాదాపు రెండింతలు అయింది సమాచారం కూడా పెరిగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదమూడు వచ్చేసరికి ఆ స్థాయిలో తెలుగు ఇక నడపలేమేమో ఇక మనం వల్ల వదిలేదాము తెలుగు భాగవతం దాటా ముందేతాము అన్నటువంటి పురాణం ఏం చెబుతుందంటే శివుడికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు విష్ణుమూర్తి వస్తాడు విష్ణుమూర్తికి సహాయం కావాల్సి విష్ణుమూర్తి వస్తాడు శివాయ విష్ణు రూపాయ విష్ణు ఇక్కడ విష్ణు కృష్ణకార్యం కాస్త పడింది శివుడు వచ్చాడు అంతకుముందు వెబ్సైట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆయన వెబ్సైట్ అంతా మీకు ఇస్తాను ఇరవై నాలుగు గంటల్లో మీరు నా దగ్గరకు పరిగెత్తుకొస్తారంట ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు స్పష్టంగా చెప్పాలంటే పద్దెనిమిది గంటలు రాత్రి రెండు గంటలు లేదా తల్లాగట్టు మూడు గంటల వరకు టైం తీసుకొని వెబ్సైట్ లైవ్ చేశాం ఇరవై నాలుగు వెబ్సైట్ లైవ్ చేశాం వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆ శివుడే మన మూకులు ఉమామహేశ్వరం చేసుకోండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా వెబ్సైట్ డౌన్ అవ్వలేదు ఒక్క రోజు కూడా వైరస్ అటాక్ అవ్వలేదు ఒక్క రోజు కూడా స్పాం అటాక్ ఆ వెబ్సైట్ చుట్టూ ఒక ఆ కంచుకోట పేరు ఉమామహేశ్వరం రెండు లో పదమూడులో చిరుకూరులో చిరుకూరు ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ స్వామి వారి చేతుల మీదుగా తెలుగు భాగవతం డాట్ ఆర్ వెబ్సైట్ ఆవిష్కరణ జరిగింది ఆ ఆవిష్కరణ సభకి వచ్చిన వాడు ఆరుగురు లెక్క ఆ రోజు ఫోటోలో కూడా ఆ రోజు వాక్ అని వచ్చింది ఫోటోలో ఉన్నది కూడా ఆరుగురే కి చూసే వాళ్ళ సంఖ్య నెలకి తొమ్మిది వందలు నెయ్యి రోజుకి ఒకసారి వెబ్సైట్ ఒకసారి చూసి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య నూట యాభై నూట తొంభై రెండు ఆ వెబ్సైట్ రూపకల్పన మార్చి దానికి అద్భుతమైనటువంటి రూపాన్ని సంతరించి అద్భుతమైన నావిగేషన్ అంటాం మనం నావిగేషన్ నుంచి అందులోనూ మళ్ళీ ఉపామహేశ్వరరావు గారు సాంబ్రశిరావు గారుపై పడిరంటారు అవిరాళమైనటువంటి కృషి ఉంటుంది ఈరోజుని వెబ్సైట్ వీక్షకుల సంఖ్య సుమారు పది వెబ్సైట్ ఆరంభించిన తర్వాత తెలుగు భాగవతానికి అత్యధికమైనటువంటి వీక్షకులు వచ్చినటువంటి నెల జూలై రెండు వేల పదహారు అంటే కిందటి నెల జూలై ఒకటి నుంచి జూలై ముప్పై వరకు ఈ నెలలో వచ్చినటువంటి వీక్షకుల సంఖ్య ఒకప్పుడు వెయ్యి రెండు ఉండేది ఈ నెల ఆరు వేల హిట్లు హైయెస్ట్ ముప్పై ఒకప్పుడు ఐదు వేలు ఆరు అంటే భాగవతానికి ప్రచారం జరుగుతున్నది నాకు ఆదరణ పెరుగుతున్నది అని చెప్పడం నా ఉద్దేశం భాగవతం బాగవ్వడానికి చేసింది భాగం అవడానికి చేసింది అందరికీ చెప్పేది ఏంటంటే ఇందాక స్వామివారు చెప్పినట్టు రోజుకొక పద్యం చదవండి వచ్చేది మళ్ళీ చదవండి వచ్చేది కానీ ఒక రెండు రోజులు నాలుగు రోజుల్లో చెప్పితే ఒక వస్తుంది తనికేళ్ళ పరంగ చెప్పినట్టు భాగవతంలో ఉన్నటువంటి తొమ్మిది పద్యాల్లో పదిపద్యాలైనా రాకపోతే నేను తెలుగువాణి అని చెప్పుకోలే భాగవతంలో ఏముంది ప్రపంచంలో మీకు దేనికి సమాధానం కావాలన్నా భాగవతంలో ఉంది దేనికి సమాధానం కావాలన్నా మీరు సైన్స్ తీసుకోండి ఆర్ట్ తీసుకోండి ఇంకేదైనా తీసుకోండి లేదా మీ దైనందిన జీవన వ్యవహారం తీసుకోండి ఏది తీసుకున్నా ప్రతి సమాధానం భాగవతంలో ఉంది భాగవతంలో లేదా ఎక్కడా లేదు ఎక్కడా సమాధానం లేకుండా ఉంటుంది డైరీలో నో బ్లాక్ మీతో ఎక్కి అంతే కదా అంటే మనం చూడటంలో లోపం అనమాట నాకు ఆ కష్టం వచ్చింది భాగవతంలో సమాధానం ఉంది నాకు ఇబ్బంది ఉంది భాగవతంలో సమాధానం ఉంది నాకు ఏ ఇబ్బంది లేదు నాకు ఆనందం కావాలి భాగవతం ఉంది మీరు ఏ పద్యం తీసుకోండి కళ్ళు మూసుకుని ఇలా అగోస్తుంది ఒక పేజీలో మనం గీత ఒక కాగితం పెట్టా తీసి ఏ భదవండి మీకు ఆనందం కలుగుతుంది అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది ఆనందించండి మీరు ఎవరికి డబ్బు ఇవ్వకలేదు ఈరోజుని సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటే మన దైనంది అవసరాలు లేకపోతే ఆధ్యాత్మిక అవసరాలు తీరడానికి మన భావాలను నమ్ముకోవడం లేకపోతే స్వాములను నమ్ముకోవడం ఎక్కడెక్కడికో వెళ్ళడం వాళ్ళు పూజలు చేయటం ఈ మధ్య మన చూసాం హ్యారీ పాటర్ పుస్తకం పెట్టుకుని పూజలు చేసి కోట్లు దూపేశారు మనకి ఏంటి అండి ఈ హ్యారీ పాటర్ మనకు అద్భుతమైనటువంటి ఫండ్ ఉంది అద్భుతమైనటువంటి ఆనందం ఉంది అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం ఉంది అనంతమైనటువంటి వేదరాశందరినీ సమగ్రంగా భజించి ఇందాక తనికెళ్ళ భర్మిగారు అన్నారు ఇన్నే ఉన్నాయి నాలుగు వేదాలు నాలుగు వేదాలకి గడతీస్తే ఎన్ని వేద శ్లోకాలు ఎంత జ్ఞానం వాటి అన్నిటిని మరిస్తూ వచ్చినటువంటి ఉంటుంది ఆ గన్నే భాగవతం అది నాణ్యత తీసుకుంటే రోజుకొక మొట్టమొదటి శ్లోకం గట్టి పట్టండి శ్రీ కైవల్య పదంతో చేరు చేరుతుకున్న చింతించగలం ఆ ఒక్క పాదం గట్టి పట్టండి అందులో ఎంత అర్థం ఉంది శ్రీ కైవల్యం మోక్షం కావాలా కైవల్యం నీకు డబ్బు కావాలా శ్రీ కైవల్యం శ్రీ అంటే లక్ష్మిగా నీకు డబ్బు కావాల్సిన కైవల్యం అదే కావాలి మోక్షంగా మోక్షం కావాల్సిన కావాలి అందులోనే అన్యాయం మిగతా గ్రంథాల్లో లేనటువంటిది భాగవతంలో ఉన్నటువంటిది ఒకటి మీకు ప్రతి ఘట్టానికి ప్రతి వృత్తాంతానికి ఫలశ్రుతుంది మీరు ప్రతి వృత్తాంతం పారాయణ చేయండి ఫలశ్రుతి చదవండి ఖచ్చితంగా జరుగుతుంది గత ఏడాదిలోనే నేను ఎన్నో వృత్తాంతాలు చూశాను పెళ్ళి కాన్న ఎంతమందికో పెళ్ళయ్యి రుక్మిణి కళ్యాణ్ చదివించండి అమ్మాయిలే కాదు అబ్బాయిలైనా సరే అమ్మ ఫోన్ ఒకసారి సైల్లో పెట్టండి సైలెంట్లో పెట్టండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం కుచ్చే అని చదివించండి కనీసం గత ఉద్యోగం చేసి లక్షల జీతాలు లేకపోతే ఏదో చెప్పరుపాడికి అన్నట్టు డబ్బులు మేలు పడిపోతాయని నేను కనీసం అది తట్టుకునే స్థైర్యం వస్తుంది అది నేర్పించాలి పిల్లలకి దయచేసి భాగవతం చదివించండి రోజుకి ఒక్క ప్రజలైనా చదివించండి బట్టి నాకపోవచ్చు కానీ ఏదో ఒకనాటికి వస్తుంది ఆనందం వస్తుంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది అదే సంపద ఇది తెలుగు భాగవతం దాటాల యొక్క ప్రస్థానం ఎంతసేపు ఒతిగా వెళ్ళినందుకు బయట బాధపడుతున్నా మీకు ఎన్నో కార్యక్రమాలు పెళ్లిళ్ళు ఉండొచ్చు రకరకాల శుభకార్యాలు ఉండొచ్చు అన్నిటినీ కట్టుబెట్టుకుని అన్నిటిని వదులుకుని ఎంతసేపు ఇక్కడ ఉండి ఈ భాగవత ప్రసంగం వెళ్ళినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే భాగవతాన్ని ఉచితంగా తీసుకోకూడదు ఉద్దేశంతో కొంతమంది పెద్దలు ఈరోజు కార్యక్రమానికి కొంత आर्थिक सहाय अच्छा वारीड व्यक्तिगत पेर पेरी कृतज्ञत वारी श्रीकृष्ण परमात्म आयुर्वग ऐश्वर्या कटाक्ष सभाम मंगलाचरण पल्वा